रध्याय सांख्ययोग अध्यांख्ययोग्लोकाग अध्या दी गीत ल मुख्य विषय दिग्दर्शन कंख्यमनेदा की सम्यक्ते आत्मतत्व अने सांख्यम अटे ఆత్మ ఆత్మతత్వం దీనివల్ల చక్కగా తెలియబడుతుంది కావున సాంఖ్యం అని అర్థం భారతీయుల షడ్ దర్శనాల్లో కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్య దర్శనం అని మరో దర్శన శాస్త్రముంది ఆ శాస్త్రంతో ఇక్కడ ప్రసక్తి లేదు గీతలో సాంఖ్యం అంటే జ్ఞానం అనే అర్థం ఆత్మ ఏమిటి ఆత్మ కానిది అనాత్మ ఏమిటి నిత్యమైనది ఏది అనిత్యమైనది ఏది అని వివరించి చెప్పేది సాంఖ్యం ఈ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా చూడవచ్చు మొదట అర్జునుడి శరణాగతి పదకొండవ శ్లోకం వరకు రెండవ అంశం జ్ఞానయోగం పన్నెండవ శ్లోకం నత్ే వాహం జాతునాసం నేమే జనాధిహ్య परम नुंडी देही देही सर्वस्य मुफयो श्लोकम तस्मा सर्वाणी भूता दीन लो भाग लोकदृष्ट अर्जुन की कर्तव्य बोध मुफयोकटो श्लोक स्वधर्म चावेक्ष्य निकंपिर्ध्या मुफ्एन श्लोकम सुखदुखे समेत भाला भौ। जया युद्धाय जय तुद्धाज्य स्व पापमसी वरक मूडव अंश कर्मयोगद श्लोकमेशा तेहित सांख्ये बुद्धि शुणु बुद्ध्याया पार्थ कर्म बंध प्रहासि याब मूडव श्लोकमेना श्रुतिविनावला सि वरकू चवर का स्थित प्रज्ञुड़ी लक्षण याब न श्लोकम स्थित प्रज्ञा भाषा सेशवा स्थित कि सी तव रजेत कि्लोकमशा ब्रह्मी स्थित पाथ नई नाम्य विमु्य स्थिति नाम ब्रह्म निर्वाणमृति వరకు మొదటి అధ్యాయంలో అర్జునుడు దాదాపు మొండిగా తన వాదమే సరైనదనే ధోరణిలో చెప్పాడు ఇక్కడ మళ్ళీ భోక్తుం భైక్ష్యమీ హలోకే ఐదవ శ్లోకంలో అంటాడు అంటే భిక్షాటన ద్వారా జీవించడం ఉత్తమం అని అంటాడు సన్యాసాశ్రమం భిక్షటనం కానీ బ్రాహ్మణుడికి విధించిన ధర్మం మిగతా వారికి ఇవి చేసే అర్హత లేదు పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నప్పుడు భిక్షాటన చేశారు ఈ మాట అనిన వెంటనే అతని అంతఃకరణలో ఎక్కడో తను తప్పు కావచ్చనే భావన ఉన్నట్లు కనిపిస్తుంది అందుకే కార్పణ్యదోషోపహత స్వభావ पृछावाम धर्मसमूचे येय स्रूहित मे शिष्यस्ते हम शाधि प्रपन्न तनद कादोषमु कामते दैन्य ఏమీ చేయలేని స్థితి అందువలనే ధర్మసం మూఢచేత అంటే ధర్మం విషయంలో మోహం చెందిన మనస్సు కలవాడిని అంటున్నాడు అంటే ధర్మం ఏది అధర్మం ఏది అని గ్రహించలేకపోవడం తర్వాత శ్రేయస్సు కలిగించేది చెప్పమంటున్నాడు వేదాంత శాస్త్రంలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు పదాలు ఉన్నాయి ప్రేయస్సు మనిషికి ప్రపంచంలో అభ్యున్నతికి కారణమయ్యే మార్గం శ్రేయస్సు అంటే ఆత్మచింతన మోక్ష మార్గం కఠోపనిషత్తులో నచికేతుడు యముడిని శ్రేయో మార్గాన్ని మాత్రమే తెలుపమంటాడు అర్జునుడు ఈ శబ్దాన్నే వాడడం గమనార్హం తర్వాత శిష్యేహం నేను నీచేత శాసించదగిన వాడను అని తన్ను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవడం ప్రపన్నం అంటే ప్రపన్నుడైన నన్ను శాధి అంటే శాసించు అని అర్థం ప్రపత్తి అన్నది బోధకు చాలా ముఖ్యం నిజంగా విషయాన్ని తెలుసుకోగోరేవాడికే బోధించాలని శాస్త్రం ఈ శ్లోకం శరణాగతి శ్లోకం అని భావిస్తారు శరణాగతి పొందిన వాడికి ధర్మ సందేహాన్ని నివారించడం ఆచార్యుడి కర్తవ్యం జగద్గురు ఇంతవరకు అర్జునుడు రథస్వామి శ్రీకృష్ణుడు రథసారథి ఇదివరకు అర్జునుడు మిత్రుడు ఇప్పుడు శిష్యుడు శ్రీకృష్ణుడు గురువు అర్జునుడికే కాదు జగత్తుకంతా అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి తత్వబోధ చేశాడు కావున జగద్గురువు జగత్తుకే గురువు అయ్యాడు అందుకే వందే అంటాం జగత్ అంటే గచ్చతీతి జగత్ అనగా ఎప్పుడూ మారే స్వభావం కలది ఆల్వేజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ టక్స్ అలాంటి జగత్తును అర్థం చేసుకొని దానికి దిశానిర్దేశం చేయగలిగి జగత్తును పరిపాలించే ధర్మాన్ని చెప్పగలవాడు జగద్గురువు వేదవ్యాసుడు అలాంటి జగద్గురువు వ్యాస జయంతిని గురు పూర్ణిమ అంటాం अंदक महाभारता धर्मशास्त्र आध्यात्म शास्त्र धर्मशास्त्रास्त्रीति काव्यशिल्प इलावी उंथम भारत अद्यात्मशास्त्र संग्रह गीत मन चूस्त अध्याय में రెండవ భాగం జ్ఞానయోగం అర్జునుడు వేద శాస్త్రాలు వాడిని పైన గమనించాం అందువల్లనే నేరుగా శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని తెలపడానికి ప్రారంభించాడు ఆత్మ అంటే ఏమిటి మొదలుగా ఆత్మ అనే పదాన్ని మామూలు మాటల్లో తెలుసుకోవడం అవసరం లోకంలో ప్రతి వస్తువునకు దానికి మూల కారణమైన ఒక పదార్థం ఉంటుంది ఉదాహరణకు ఒక పాత్రకు మూల కారణం లేదా ముడి పదార్థం లోహం లేదా మట్టి లోహం కూడా మనం పంచభూతాల్లో ఒకటిగా చెప్పుకునే భూమి యొక్క మరో రూపమే దీన్ని కారణం అంటాం పాత్రను కార్యం అంటాం ఈ మట్టికి కార్యం ఏమిటి అంటే తైత్తిరియోపనిషత్తులో ప్రపంచంలోని ప్రతి వస్తువుకు మూల కారణం ఏమిటి అని ఒక కార్యకారణ సంబంధం చెప్పారు तस्मा तस्दात्म आकाशस आकाशाद वायु वायोरग्नि अग्नेराप आद्य पृथिवी पृथिव्या ओषधय ओषधीभ्योन्न अन्ना पुर अंटे आत्मनिरी मोटमोद आकाशम उद्भविंदनी आ आकाश ना वायु उद्भविंदनी आयु नी अग्निअ् द्� नीर నీటిలో ఘనపదార్థం గట్టిపడి భూమి భూమి నుండి ఔషధులు మిగతా సృష్టి ఏర్పడిందని ఒక వాక్యం ఉంది సృష్టి గురించి చెప్పే ఈ వాక్యం ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే నెబ్యులార్ థియరీకి చాలా దగ్గరలో ఉంటుంది దీన్ని సృష్టిని వివరించే వాక్యంగా ద్వైత సిద్ధాంతాలు అంగీకరించాయి అద్వైత దర్శనం దీన్ని మరో విధంగా వ్యాఖ్యానించింది ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమే అని చెప్పడానికి ఈ వాక్యము ప్రమాణమని అద్వైత వేదాంతులు చెబుతారు పైన మనం తీసుకున్న పాత్రకు కారణం భూమి దానికి కారణం మీరు ఇలా వెతుక్కుంటూ విడితే చివరికి కారణం ఆత్మ ఆ ఆత్మకు కారణం ఏమీ లేదు పై ఉదాహరణలో జడపదార్థమైన పాత్రను తీసుకున్నాం ఇప్పుడు మరొక ఉదాహరణలో చేతనుడైన నేను అనే వ్యక్తిని తీసుకుందాం నేను ఎవరు అన్నదే వేదాంత శాస్త్రంలో ముఖ్యమైన ప్రశ్న నేను అంటే మొదట కనబడేది స్థూలమైన శరీరం నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను సుఖంగా దేహం దేహం కేవలం పంచభూతాల కలయిక కొంత మట్టి కొంత నీరు కొంత గాలి అగ్ని ఆకాశం అన్నీ కలిసిన ఆకారం మరణించడం అనే సంఘటన జరిగినప్పుడు స్థూల శరీరమున్నా దీనిలో నేను లేదు కావున నేను అనుకునేది శరీరం కాదు మేలుకున్నా కలలో ఉన్నా గాఢ నిద్రపోయి మళ్లీ లేచినా అన్ని అవస్థలలోనూ ఉండే చైతన్యం ఏదో ఉన్నది ఇంద్రియాలే నేను అనే వాదన మరొకటుంది మనం బాహ్య ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారానే తెలుసుకుంటాం కానీ ఒక ఇంద్రియం పనిచేస్తున్నప్పుడు మరో ఇంద్రియం విషయాలను గ్రహించదు కంటితో వస్తువును చూస్తున్నప్పుడు మనస్సులో ఆ రూపం కనిపిస్తుంది శబ్దం స్పర్శ గంధం వాసన మొదలగునవి ఒకదాని తరువాత ఒకటి మనస్సు చేహింపబడతాయి అన్నీ ఒకసారి కాదు కాబట్టి ఇంద్రియాల సూక్ష్మమైనది మనస్సు ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించే స్థాయిని మనస్సు అంటారు గ్రహించిన విషయాన్ని ఇది ఫలానా అని చెప్పే స్థాయిని బుద్ధి అంటారు ఇది కాక మనస్సులో నేను అనే భావన ఒకటి ఉంది దీనినే అహంకారం అంటారు అహంకారం అంటే వాడుక భాషలో గర్వం అనే అర్థం కానీ శాస్త్రంలో నేను అనే భావం దీని తర్వాత ఒక విషయాన్ని గురించి ఆలోచించి గుర్తుకు తెచ్చుకునే స్థాయిని చిత్ అంటారు ఇలాగా మనం మనస్సు ఆంగ్ల భాషలో మైండ్ అనే దానిని మన వాళ్ళు బుద్ధి అహంకారం చిత్తం అని నాలుగు స్థాయిల్లో విశ్లేషించారు ఈ నాలుగింటినీ కలిపి అంతఃకరణం అని పేరు పోనీ ఈ అంతఃకరణమే నేను అవుతుందా అని తర్వాతి ప్రశ్న దీనినే జీవుడని నేను అని కొందరు దార్శనికులు చెప్పారు కానీ ఈ అంతఃకరణము దేహంతో నశించేదే అంతఃకరణం కూడా జడమే దీనికి భిన్నమైన చైతన్యాంశ కాన్షియస్ ప్రిన్సిపల్ ఏదో ఉండాలి కావున అంతఃకరణాన్ని ప్రకాశింపచేసి లేదా భాసింపచేసి చైతన్యమేదో అదే నేనుగా మిగులుతుంది దీనినే శ్రీశంకరుడు దశ మొదటి శ్లోకంలో తోయం అంటు ఈ పంచభూతాలు నేను కాదు అంతఃకరణం నేను కాదు వీటన్నింటికీ అతీతమైన చైతన్యం నేను అంటారు ఈ చైతన్యం పేరే ఆత్మ లేదా బ్రహ్మ ఈ శుద్ధ చైతన్యమే నేను అని తెలుసుకోవడం ఆత్మ జ్ఞానం పై రెండు ఉదాహరణల్లో ఒకటి జడమైన వస్తువు రెండోది చేతనమైనది దేనిని తీసుకుని మనం కారణ విచారణ చేసినా చివరకు మిగిలేది ఆత్మ ఆత్మ దగ్గర అన్ని విచారణలు అంతమవుతాయి జడము చేతనము రెండు ఆత్మ వద్ద ఆగిపోతాయి చైతన్యం లేకుంటే మనం చూసే స్థావర జంగమాలు ఏవీ మనం జడం అనుకునే పదార్థం కూడా చైతన్యంలో భాగమే పరమార్థ స్థాయిలో చూడడం ఈ ఆత్మను గురించి చెప్పేది సాంఖ్యం ఇంత బోధ ఇక్కడ ఎందుకు అవసరమైనది అని ఆశ్చర్యం కలిగించవచ్చు సామాన్యంగా ఒక సైనికుడు నేను యుద్ధం చేయనంటే అతన్ని శాసించి యుద్ధం చేయమని చెప్పవచ్చు ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో సమానంగా ధర్మశాస్త్ర విచారణ చేసినవాడు ధర్మ విషయమైన చర్చ చేశాడు కాబట్టి రోగిని బట్టి వైద్యం ఇతనికి తత్వం మొత్తం చెబితే తప్ప ఆత్మజ్ఞానం కలిగిస్తే తప్ప తన స్వరూపమేమిటి తన కర్తవ్యమేమిటి అని గ్రహించలేడనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇదంతా చెప్పవలసి వచ్చింది దీనిని శ్రీశంకరుడు ఈ విధంగా ధర్మ విషయంలో మోహం చెంది గొప్ప శోక సాగరంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేయాలంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక ఉపాయం లేదని గ్రహించిన వాసుదేవుడు అతన్ని ఆత్మవిజ్ఞానంలో ప్రవేశపెడుతూ ఇలా అన్నాడు అని అశో పదకొండవ శ్లోకం అవతారికలో వ్రాశారు ఎవరిని గూర్చి దుఃఖించకూడదో వారిని గూర్చి దుఃఖిస్తున్నావు తెలివైన వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు మరణించిన వాళ్ళని గురించి కానీ జీవించి ఉన్నవారిని గూర్చి కానీ పండితుడు దుఃఖించరు అని పై శ్లోకానికి అర్థం అర్జునుడు మూఢత్వం పాండిత్యం రెండూ చూపుతున్నాడు ఈ శ్లోకంలో పండితుడు అనే శబ్దం చూడాలి పండా అంటే ఆత్మజ్ఞానం అది కలవాడు పండితుడు శంకరుల వ్యాఖ్య భీష్మ ద్రోణాదులందరూ లోక వ్యవహారంలో మాత్రమే మరణిస్తున్నారు నిజానికి అంటే పారమార్థిక దృష్టిలో ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు అది ఎలాగా ఎలాగైతే మానవునికి శరీరంలో కౌమారావస్థ యౌనం ముసలితనం వస్తుంటాయో అలాగే మరో దేహం కూడా వస్తుంది బుద్ధివంతుడు మోహన్ చందడు పదమూడవ శ్లోకం దేహినోన్యవరా తేహాంతర ప్రాప్తి సుఖము దుఃఖము శీతోష్ణాలు మొదలైనవన్నీ వచ్చిపోయేవే వాటి తత్వం అంతే నిగ్రహించాలి ఎందుకంటే జీవుని అసలు స్వరూపం సత్ అంటే ఎల్లప్పుడు ఉండేది పదహారవ శ్లోకం నా సతో విజ్యతే భావ నా భావ విద్య సత ఉభయంతదర్శి అంటే భూత భవిష్యత్ వర్తమానాల కాలాల్లో ఉండేది ఇలాగా పైన మనం కార్యకారణ విచారణ చూసాం ఏ వస్తువుకు ఏది కారణం కాజ్ ఏది కార్యం ఎఫెక్ట్ అని కుండకు కారణం మట్టి ఒక కుండ నశించినా మట్టిగానే మిగిలి ఉంటుంది అంటే కారణం నశించలేదు కారణం యొక్క ధర్మాలు ప్రాపర్టీస్ గుణాలు క్వాలిటీస్ కార్యంలో ఉంటాయి మట్టిని సత్ అంటాం అంటే ఉన్నది అని అది కుండ రూపంలో కాకుంటే మరో రూపంలో కనిపిస్తుంది ఒక వస్తువు నశించినా మరొక వస్తువులో సత్ అంటే ఉన్నదిగా కనిపిస్తుంది ఈ ఉనికిని కాదనలేం అన్నిటికీ మూలకారణమైన బ్రహ్మ అంటే ఆత్మ అన్ని పదార్థాల్లో ఉంటుంది వచ్చిపోయే సుఖదులు శీతోష్ణాదులు ఇవి తాత్కాలికాలు ఉండడం పుట్టడం పెరగడం పరిణామం చింది వార్ధకం రావడం మరణించడం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే పరిక్షీయతే నశ్యతి అనేవి షడ్భావ వికారాలు ఇవన్ని అన్ని ప్రాణుల్లో ఉన్న మార్పులు వికారం అని శాస్త్రపరిభాషలో అంటారు ఈ వికారాలు లేనిది సత్ కేవలం ఉనికి నీ రూపం సత్ కావడం వల్లే వచ్చి పోయే శీతోష్ణాలని సహించు అంటుంది గీత తాం స్థితిక్ష స్వభారత పద్నాలుగవ శ్లోకం తితిక్ష అంటే శరీర దుఃఖాల్ని సహించి ఉండడం అంటే బలవంతంగా బిగబట్టి ఓర్చుకొని ఉండడం కాదు వివేకంతో ఆలోచించి ఇవి కేవలం వస్తూ పోతూ ఉంటాయి ఎప్పటికీ మారని తత్వం నేను అని సుఖానికి దుఃఖానికి సాక్షిగా ఉండడం శరీరము మనసు బుద్ధి ఇవన్నీ నేను అనుకుంటే జీవోభావంలో ఉన్నట్లు అలా కాకుండా శరీరం మరియు మనస్సు వచ్చి పోయేవి ఎల్లప్పుడూ ఉండే సత్స్వరూపం నేను అంటూ బుద్ధికి సాక్షిగా ఉండే బుద్ధిని తన నుండి వేరుచేసుకుని చూస్తే ఆత్మభావంలో ఉన్నట్లు నేను దేనిని చూడగలను అది నాకంటే భిన్నం శరీరాన్ని చూడగలం అలాగే ఇంద్రియాన్ని చూడగలం మనస్సును చూడగలం ఈ మనస్సును చూసే చైతన్యమే మన నిజ స్వరూపం ఏది చూస్తుందో అది దృక్ అంటారు చూడబడేది దృశ్యం దృశ్యాలను అన్నిటినీ వేరుచేసి దృక్ రూపంగా ఉండడమే ఆత్మజ్ఞానం అవినాశి తిత్ కతు అర్హత అనే పదిహేడో శ్లోకంలో ఏదైతే సత్గా ఉంటుందో అది అవినాశి అది అవ్యయం అంటే ఎలాంటి మార్పు లేనిది ఇమ్మ్యూటబుల్ అన్ఛేంజబుల్ వ్యక్తిలో మార్పు రావచ్చు కానీ ఉనికిలో మార్పు లేదు పద్దెనిమిదవ శ్లోకం ఇంకా స్పష్టంగా జీవుని తత్వం తెలుపుతుంది అంతవంత ఇత్య అనాశినోప్రమేయ్యుద్ధ్యస్వభారత నిత్యమై అవినాశీ అయి అప్రమేయమై ఉన్న జీవుడికి ఈ నశించిపోయే దేహారు కేవలం ఉపాధులు ఉపాధి అంటే సమీపంలో ఉంటూ తాత్కాలికంగా ఒక వస్తువు ధర్మాన్ని వేరుగా చూపించే మరో వస్తువు ఉదాహరణ ఒక స్ఫటికం ప్రక్కన ఎర్రని పువ్వు ఉంచితే స్ఫటికం కనిపిస్తుంది ఫటికంలో లేని ఎరువుదానాన్ని చూపించే పువ్వు స్ఫటికానికి ఉపాధి అలాగే ఆత్మలో లేని నశించడం మొదలైన ధర్మాలని ఆత్మధర్మాలుగా చూపించే దేహాలు ఉపాధులు ఇక్కడ నిత్యమై అవినాశి అని ఏకవచనంలో చెప్పి దేహాలు అని బహవచనంలో చెప్పడంతో దేహాలు వేరైనా పరమాత్మ చైతన్యం ఒక్కటే అని చెప్పబడింది అందుకే జీవుడిని శరీరి అన్నారు అంటే శరీరం గ్రహించిన వాడు అని అర్థం అనగా ఈ శరీరం వస్తూ పోతూ ఉంటుంది చైతన్యం మాత్రం నిత్యమని శాశ్వతమని అర్థం అంతవంత అనేది మరూపణం అంతము అంతవంతములు ఎప్పుడో ఒకప్పుడు నశించేవి అని మామూలుగా అర్థం కానీ రజ్జు సర్పభ్రాంతిలాగా తాడును చూసి పాము అనుకుంటాం కానీ నిజం తెలిసిన వెంటనే పాము తొలగిపోతుంది అజ్ఞానం తొలగిన వెంటనే తొలగిపోయేది అని మరొక అర్థం అందుకనే నిత్యస్యా అనగా నిత్యమైన చైతన్యానికి అన్నారు నిత్యమన్నా సత్యమన్నా ఒకటే మూడు కాలాల్లోనూ ఉండేదనే అర్థం అప్రమేయం అన్నది మరొక విశేషణం ప్రమ అంటే సరైన జ్ఞానం ైట్ నాలెడ్జ్ ప్రమను కలిగించేది ప్రమాణం ఏదైనా విషయాన్ని మనం ఇంద్రియాలతో నేరుగా తెలుసుకుంటే ప్రత్యక్షంగా తెలుసుకోవడం అంటాం ప్రతి ప్లస్ అక్షం సమానం ప్రత్యక్షం అక్షం అంటే ఇంద్రియం ప్రత్యక్షం మనకు సరైన జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి అదొక ప్రమాణం ప్రత్యక్షంగా చూసిన దానివల్ల ఊహించేది మరొకటి దూరంగా పొగను చూసి అక్కడ అగ్నిని చూడకపోయినా దాని ఉనికిని తెలుసుకుంటాం దీన్ని అనుమానం ఇన్ఫరెన్స్ అంటారు ఇలా దార్శనికులు అనేక ప్రమాణాలు చెప్పారు ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకోగలిగింది ప్రమేయం అంటారు అంటే మన బుద్ధితో తెలుసుకోగలిగినది బుద్ధికి విషయమైనది ప్రమేయం అలా కానిది అప్రమేయం బుద్ధిని ప్రేరేపించి బుద్ధిని ప్రకాశింపచేసేది చైతన్యం దీన్ని బుద్ధి ద్వారా తెలుసుకుని లేం కావున ప్రమాణాలు ఇక్కడ పరిచేవు అందువల్ల అప్రమేయం అన్నారు ప్రమాణాలచే తెలియలేనిది అప్రమేయం ఈ శ్లోకంలో యుద్ధస్వ అంటే యుద్ధం చేయి అని ఆదేశించినట్లుగా ఉంది బహుశా తన కాలంలోనే దీన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉందని భావించి శ్రీశంకరులు నహి అత్ర యుద్ధకర్తవ్యత విధీయతే తస్య కర్తవ్య ప్రతిబంధాపనైన మాత్రం భగవతా క్రియతే అన్నారు అంటే నీవు యుద్ధం చెయ్యి అని కొత్తగా ఉపదేశం చేయడం లేదు యుద్ధం చేయడానికి పూనుకున్నవాడే మధ్యలో శోకమోహాలనే ప్రతిబంధం అడ్డంకి తన ధర్మాన్ని మరచి ఊరకుండిపోయాడు అర్జునుడు అతని కర్తవ్య విషయంలో ప్రతిబంధాన్ని తొలగించడం మాత్రమే భగవంతుడు చేశాడు యుద్ధానికి పురిగొల్పలేదు అని అర్థం తర్వాత మళ్ళీ జీవస్వరూపం గురించి చెబుతూ వేత్తి హైతే హతానీతో అనే శ్లోకంలో ఈ జీవాత్మ ఎవరిని చంపదు చంపబడదు శరీరం హతమైన హతం అని చెప్పబడింది ఇక్కడ ఒక ప్రసిద్ధ శ్లోకం వాసాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తరీరాణి విహాయీర్ణాన్యని సంయాతి నవాని దేహీ ఇరవై రెండవ శ్లోకం మనిషి ఎలాగైతే చిరిగిన వస్త్రాలను వదలి నూతన వస్త్రాలను స్వీకరిస్తాడో ఈ జీవాత్మ కూడా అలాగే ఒక శరీరాన్ని వదలి మరో శరీరాన్ని ధరిస్తూ ఇది అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుంది జీవుని సుకృతం మంచి కర్మ వల్ల మంచి గురువు ఉపదేశం వల్ల అజ్ఞానం తొలగింపబడినప్పుడే జీవుడికి జీవోభావం పోయి ఆత్మభావంలో మిగులుతాడు అప్పుడిక శరీరగ్రహణం లేదు అంతవరకు సంసరణం ఒక శరీరం నుండి మరో శరీరంలోనికి వెళుతూ ఉండడం లేదా సంసారం సంసారం అంటే భార్య పిల్లలు అని రూఢిలో ఉన్న సరైన పైన చెప్పినట్లు గ్రహించాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల్లో మరికొన్ని జీవాత్మ విశేషణాలు చెప్పబడ్డాయి ఈ ఆత్మ ఛేదింప శక్యం కానిది కాల్చ శక్యం కానిది తడపటానికి శక్యం కానిది అంటూ చెప్పడం వల్ల పంచభూతాలకు అతీతమైనది అని చెప్పబడింది అలాగే నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉన్నది సర్వగత అనగా అంతటా వ్యాపించి ఉన్నది సనాతన అనగా అన్ని కాలాల్లో ఉండేది ప్రాచీనమైనది అని అర్థం కాదు అలాగే అవ్యక్తం అనగా వ్యక్తం కానిది అంటే ఏ ఇంద్రియం వల్ల తెలియబడేది కాదు అందుకే అచింత్యం ఇంద్రియాలకు గోచరం ఆలోచించగలం అలా కానిది అచింత్యం ఆత్మ అవికార్యం వికారం అంటే మార్పు ఎలాంటి మార్పు లేనిది అవికార్యం ప్రతి జీవికి ఆరు వికారాలు చెబుతారు పుట్టడం పెరగడం పరిణామం చెందడం నశించడం మొదలగు వికారాలు శరీరానికే కాని దేహంలో ఉన్న దేహి జీవుడుకి ఎంతో ప్రయత్నంతో మానవుడు దీనిని గమనించలేడు అందుకే ఆశ్చర్యవత్ అంటూ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఈ ఆత్మను చాలా ఆశ్చర్యకరమైన దానినిగా చూస్తాడు ఆశ్చర్యంగా ఉన్నట్లు చెబుతాడు అలాగే వింటాడు విన్నా ఏ ఒక్కడికో అర్థమవుతుంది దేహం నేననే భ్రాంతి ప్రపంచంలో అందరికీ ఉంది నిన్నెందుకు తప్పు పట్టాలి అని భావం మూడు శరీరాలు ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవచ్చు వేదాంత శాస్త్రంలో ఒకటి స్థూల శరీరం రెండు సూక్ష్మ శరీరం మూడు కారణ శరీరం అని మూడు రకాల శరీరాలు చెబుతారు స్థూల శరీరం పంచభూతాల పరిణామ రక్త మాంసాదుల రూపంలో ఏర్పడిన శరీరం ఈ పంచభూతాల మరో రూపమే మన ఇంద్రియాలు ఆకాశానికి మరో రూపం శ్రోత్రేంద్రియం భూమి గంధం వాసనకి మరో రూపం ఇలా ఐదు భూతాల రూపాలే ఐదు ఇంద్రియాలు అందుకే యథా పిండే తథా బ్రహ్మాండే పిండ శరీరంలో ఇలాగూ బ్రహ్మాండంలో అలాగే అన్నారు ఈ స్థూల శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ప్రాణాపానారి ఐదు వాయువులు మనస్సు బుద్ధి అని పదిహేడు అంగాలు ఉన్నాయి రెండవది సూక్ష్మ శరీరం దీనినే లింగ శరీరం అంటారు దీనిలో పై చెప్పిన పదిహేడు అంగాల సూక్ష్మ రూపాలు ఉంటాయి కారణ శరీరం అంటే స్థూల సూక్ష్మ దేహాలకు కారణమైన ఇవి నుండి వచ్చాయో అది మాయ అనే శక్తి ఈ మాయ ఎలాంటిది అని ఏడవ అధ్యాయంలో చెప్పబడుతుంది జీవుడు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి వెళ్ళినప్పుడు లింగశరీరంతో వెళతాడని వేదాంత శాస్త్ర ప్రతిపాదన లింగ శరీరానికి కూడా వెనుకనున్న చైతన్యం జీవుడు కాబట్టి ఈ అధ్యాయంలో దేహీ దేహం కలవాడు అంటే లింగశరీరం కాదు ఈ అధ్యాయం జీవాత్మస్వరూపం చెప్పడానికి ఉద్దేశించినది అంతేగాని స్థూల సూక్ష్మ శరీరాలను చెప్పడానికి ఉద్దేశించినది కాదు లోక దృష్టి ముప్పై ఒకటవ శ్లోకం నుండి ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు లోక వ్యవహారాన్ని అనుసరించి అర్జునుడి పరిస్థితి విశ్లేషిస్తున్నాడు స్వధర్మమీ అంటూ స్వధర్మం అంటే స్వాభావికమైన ధర్మం క్షత్రువుడి స్వభావం తేజస్సు ధైర్యం మొదలైనవి బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాల గురించి నాలుగవ అధ్యాయంలో చెప్పబోతున్నారు వర్ణం అనేది స్వభావాన్ని బట్టి అని ఇక్కడ గమనించాల్సిన విషయం అర్జునుడి స్వభావం క్షత్రియ స్వభావం దాన్ననుసరించి అతనికి యుద్ధమే కర్తవ్యం ఆ యుద్ధం ధర్మాన్ని ప్రజలను రక్షించడానికే కావున అది అతని విధి అంతేగాక ఇలాంటి ధర్మసమ్మతమైన సంగ్రామం చేయకుంటే అతన్ని శత్రువీరులు పరిహసిస్తారు లౌకిక దృష్ట్యా కూడా యుద్ధం అవసరమే యుద్ధభూమి నుండి పలాయనం చేశాడని శత్రువులు భావిస్తారు ఇన్నాళ్ళు వాళ్ళ ఆదరాన్ని మన్ననాలని పొందిన అర్జునుడు వారి దృష్టిలో చులకనవుతాడు ఇదంతా లౌకికపరమైన వాదన ముప్పై నుండి ముప్పై శ్లోకం వరకు కర్మయోగం ముప్పై తొమ్మిదవ శ్లోకం మొదలు యాభై మూడు వరకు కర్మయోగం చెప్పబడింది దీనివల్ల లభించే ఫలం ఏమిటి అని ముప్పై శ్లోకంలో కర్మబంధం ప్రహాస్యసీ అంటే కర్మబంధం నుండి వైదులగుతావు కర్మబంధంలో చిక్కు కొనవు అని చెప్పారు కర్మలకి బంధాలకి సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి కర్మ అంటే మామూలుగా మనం చేసే దైనందిన చర్య కాదని చెప్పుకున్నాం ప్రొద్దున్నే లేవడం కాఫీ త్రాగడం ఇలాంటివి కావని అర్థం ప్రతి మనిషికి అతని వర్ణాశ్రమాలను అనుసరించి శాస్త్రం విధించిన ప్రిస్క్రైబ్ కర్తవ్యం కర్మను శాస్త్రీయ కర్మ అశాస్త్రీయ కర్మ అని విభజించవచ్చు అశాస్త్రీయ కర్మ అంటే శాస్త్రం నిషేధించిన కర్మ హత్య దొంగతనం లాంటివి నిషిద్ధ కర్మ అంటారు దీనివల్ల నరకం ఫలితం శాస్త్రీయమైన కర్మ నాలుగు రకాలు నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త కర్మలు నిత్య కర్మ అంటే తప్పక చేసి తీరాల్సినవి సంధ్యావనం పంచమహాయజ్ఞాలు అతిథులను ఆదరించడం ప్రాణులకు ఆహారం ఇవ్వడం దేవతలను పూజించడం మొదలైనవి నైమిత్తిక కర్మ అంటే ఏదో ఒక నిమిత్తాన్ని సందర్భాన్ని బట్టి చేయాల్సిన కర్మ జనన సమయంలో జాతకర్మ వివాహం గ్రహణం శ్రాద్ధకర్మ లాంటివి ఇవి తప్పక ఆచరించాల్సినవి కామ్యకర్మ అంటే కోరిక కామంతో చేసే పనులు అంటే స్వర్గం కావాలని సోమయాగం చేయడం పుత్రులు జన్మించాలని పుత్రకామ్యష్టి చేయడం విష్ణులోకం సత్యలోకం కావాలని సోమయాగం లాంటివి చేయడం మొదలైనవి వీటిని వేదాల్లోనూ స్మృతుల్లోనూ చెప్పారు వీటి వల్ల స్వర్గం రావచ్చు కానీ ఆ ఫలితం అనుభవించాక మళ్ళీ పుట్టుక మళ్ళీ జన చక్రం ప్రాయశ్చిత్త కర్మ అంటే ఉపవాసాదులు దీక్షలు దానాలు మొదలైనవి పాపం తొలగించుకోవడానికి చేసే కర్మలు ఏ వర్ణాశ్రమాలకు ఏ ఏ కర్మలు విధించబడ్డాయనేది మున్ముందు పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పబడుతుంది ఈ విధింపబడిన కర్మ ఆయా వ్యక్తులు తప్పక చేయాల్సిందే ఉదాహరణ బ్రాహ్మణుడు వేదాధ్యయనం అధ్యాపనం సత్యం దానం శౌచం క్షమ మొదలైనవి క్షత్రియుడికి శౌర్యం తేజస్సు చిత్తస్థైర్యం యుద్ధంలో పలాయనం చేయకుండా ఉండడం మొదలైనవి విధులు పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై రెండు నలభై మూడు శ్లోకాలు ఇవి విధిగా చేయాల్సిన పనులు ఇలాగే మిగతా వారికి కూడా ఈ కర్మలన్నీ మనిషికి బంధం కలిగించేవే బంధం దేనికి అంటే జీవుడికి ఒక శరీరం పోతే మరొక శరీరాన్ని గ్రహించాలి ప్రతి కర్మకు ఒక ఫలం ఉంటుందని శాస్త్రం ఆ కర్మఫలాన్ని ఒక జన్మలో అనుభవించకుంటే మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది మరి ఈ బంధం పోవాలంటే అనగా ఆ కర్మఫలం మనకు రాకూడదు అంటే ఆ కర్మను ఇంకేదో పద్ధతిలో ఆచరించాలి ఆ పద్ధతి పేరే కర్మయోగం అదే కర్మయోగం ఇక్కడ వివరింపబడుతుంది శ్రీకృష్ణుడు దాని గుప్పదనం మొదలుగా చెబుతున్నాడు इतवरकू नीन गर्मयोग विगब बुद्धि नीचे कर्मल वो तरवा श्लोक में इधे विवरीस्तू स्वल्य धर्म भया अ ఈ ధర్మాన్ని కొంత ఆచరించినా భయం తొలగిపోతుంది భయం అంటే ఏమిటి జన్మ మరణాది భయం దీని నుండి రక్షిస్తుంది అని అర్థం నిష్కామ కర్మ ఇప్పుడు నిష్కామకర్మ అనే విషయం వివరించబడుతుంది కర్మలు చేసినా ఫలం అంటకూడదంటే దాని ఫలితాన్ని కోరకూడదు ప్రతి వ్యక్తి నేను చేసేవాడిని నేను అనుభవించేవాడిని అనే భావనతో కర్మను చేస్తుంటాడు దీనినే కర్తృత్వ భోక్తృత్వ భావన అంటారు నేను అన్న భావనతో చేస్తే కర్మఫలం అంటుతుంది నేను అన్న భావన లేకుంటే భోక్తృత్వ భావన లేదు నేను అన్న భావన కేవలం కర్మఫలం వద్దు భావిస్తే చాలదు నేను స్థానంలో సత్వ రజస్తమో గుణాలతో కూడిన ఈ కర్మను చేస్తున్నది అనే భావన బలంగా ఉండాలి ఇది జ్ఞానం వల్ల సాధ్యం అంటే కర్మఫలం నాకు వద్దు అని కేవలం అనుకుంటే చాలదు దానికి తోడు తనను తాను తెలుసుకొని నేను అనే దానిని కర్మ నుండి డీలింక్ చేసివేయాలి పై శ్లోకంలో కృష్ణుడు నిష్కామకర్మ వల్ల జన్మబంధం తొలగిపోతుంది అన్నాడు ఇది రెండు దశల్లో అర్థం చేసుకోవాలి ఒకటి సాధకుడిగా నిష్కామ కర్మ చేయడం దీనివల్ల క్రమేణ చిత్తశుద్ధి కలగడం దానివల్ల జ్ఞానం దానివల్ల జన్మరాహిత్యం రెండో దశ జ్ఞానియ్యి కర్మ చేయడం జ్ఞాని అయినందువల్ల ఎలాగూ నిష్కామకర్మనే చేస్తాడు అంటే నేను అనే భావన లేకుండా చేస్తాడు అలాంటప్పుడు అతనికి సాక్షాత్తు జన్మబంధం నుండి విముక్తి దీనినే ఇంకా వివరిస్తూ వేదాల స్వరూపమేమిటి అని త్రైగుణ్య విషయా వేదా అనే మాటలో చెప్పారు త్రిగుణాలు అంటే సత్వము రజస్సు తమస్సు అని తెలిసినదే వీటి సమాహారమే త్రైగుణ్యం అనగా త్రిగుణాలతో సంబంధించిన ప్రపంచం వేదాలన్నీ ఈ ప్రపంచాన్ని గూర్చి తెలుపుతాయి నీవు వాటికి అతీతంగా ఉండు నిర్ద్వంద్వ ధర్మం అధర్మం అనేవి ద్వంద్వాలు డ్యువాలిటీస్ నిత్య సత్వస్థ అంటే సత్వగుణంలో ఉండు నిర్యోగక్షేమ యోగమంటే లేనిదాని పొందడం క్షేమం అంటే ఉన్నదాన్ని రక్షించుకోవడం ఈ రెండూ లేకుండా ఉండు నిజంగా జ్ఞానికి వేదంలో చెప్పిన యజ్ఞాలు వాటి ఫలాలు మొదలైనవన్నీ చాలా అల్పమైనవిగా కనిపిస్తాయి ఆత్మజ్ఞానం అంతకంటే చాలా గొప్పది దీనిని ఒక ప్రసిద్ధమైన శ్లోకంలో చెప్పారు నలభై శ్లోకం చుట్టూ నీళ్లున్న ప్రదేశంలో ఉన్నవాడికి బావి నీళ్లు అతి స్వల్పంగా కనిపిస్తాయి అలాగే ఆత్మతత్వం తెలుసుకున్న జ్ఞానికి వేదాలు చాలా అల్ప ప్రయోజనాలుగా కనిపిస్తాయి అందుకే జ్ఞాని తనకుగా కర్మలు ఆచరించడు ఈ శ్లోకంలో బ్రాహ్మణస్య అనే మాటలో బ్రాహ్మణుడు అంటే పరమార్థం తెలిసిన వాడు జాతి బ్రాహ్మణుడిని చెప్పలేదు మరి కర్మయోగం ఎందుకు చెప్పబడింది జ్ఞానికి మాత్రమే మోక్షం అన్నపక్షంలో ఏలాది మందిలో ఒక్కడో కర్మసన్యాసం చేసి జ్ఞాన మార్గంలో ఉండగలడు మిగతా వాళ్ళందరూ కర్మచక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే వారికి మోక్షానికి అర్హతే లేకపోతుంది అందుకని కర్మయోగులైన జనక మహారాజు మొదలైన వాళ్ళని ఉదాహరణగా తీసుకుని అందరికీ ఆచరణయోగ్యంగా కర్మయోగం చెప్పబడింది అందరూ సన్యాసం తీసుకునే పక్షంలో ప్రపంచ వ్యవహారమే ఉండదు అందువల్ల మనిషి తన కర్మను చేస్తూ మోక్షం కూడా సాధించే మార్గం కర్మయోగం నిష్కామకర్మ గుర్చి ఒక ప్రసిద్ధమైన మాట ఇక్కడ కృష్ణుడు చెబుతాడు నలభై శ్లోకం కర్మ్యేవాధికారే మా ఫచనా మా కర్మ ఫలహేతుర్భూర్మాకర్మణి ఈ శ్లోకం నిష్కామకర్మకు నిర్వచనం లాంటిది దీనికి ప్రాచీనుల వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నా లోకంలో చాలా తప్పుగా అర్థం చేసుకోవడం చూస్తున్నాం కృష్ణుడి వాక్యాన్ని నా చేతిలో ఏమీ లేదు అంతా దేవుడిదే అనే కర్మవాదంలోకి దిగజార్చే అవకాశం ఉంది ఇలా అర్థం చేసుకొని మనిషి ఒక దైన్యభావంతో నిష్క్రియాత్మకంగా ఉండే ప్రమాదం ఉంది దీనినే ఫేటలిజం అంటారు ఇదే మెట్టవేదాంతం గీత ఉద్దేశం అది కాదు ప్రాచీనుడు ఉద్దేశం కూడా అది కాదు పైవాక్యం అర్జునుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాట అంటే సన్యాసం స్వీకరించకుండా గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మలు చేసే మనందరినీ ఉద్దేశించి చెప్పిన మాట అందుకే నీకు కర్మ అధికారం సన్యాసంలో అధికారం లేదు అందువల్ల నీవు కర్మలు చేస్తూ మోక్షాన్ని సాధించాలంటే ఫలంపై ఆశ లేకుండా కర్మ చేయి అని కర్మఫల హేతు అంటే కర్మఫలానికి కారణం కావడం జన్మబంధమే కర్మఫలం ఇది రాకూడదంటే దానికి కారణం కాకూడదు కారణం కాకూడదంటే నాకు ఫలం కావాలనే భావన ఉండకూడదు కర్మఫలం ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు ఈ రెంటి వల్ల పునర్జన్మ లభిస్తుంది కర్తృత్వ భావన లేకుండా కర్మలను ఆచరించు అని అర్థం మరి ఏమీ పని చేయకుండా ఉండవచ్చు కదా అంటే అలా ఉండకూడదు మాతే అంటే లోక వ్యవహారం నడపడానికి పని చేయాల్సిందే కానీ సంఘం ఆసక్తి లేకుండా పనిచేయాలి నేను పనిచేయడం లేదు అని భావించడంలో కూడా నేను ఉన్నది ఈ శ్లోకానికి ప్రాచీనులు చెప్పే అర్థానికి ఆధునిక పండితులు చెప్పే అర్థానికి కొంత తేడా ఉంది వేదాంత శాస్త్రం ప్రకారం మనిషి ప్రధాన లక్ష్యం జనన్న మారాయణ చక్రం నుండి బయటపడడం అంటే ధర్మం అధర్మం ఎలాంటిది అంటించుకోకుండా ఉండడం ఇది కర్మ చేయకపోవడం వల్ల సాధ్యం అవుతుంది పని చేయకపోవడం రెండు రకాలు ఒకటి అసలు పని చేయకపోవడం రెండు పని చేస్తూ దాని ఫలితం అంటించుకోకుండా ఉండడం మొదటి దానిలో కర్త ఉన్నాడు రెండో పద్ధతిలో కర్త లేడు జ్ఞాని కర్మలు చేస్తూ ఉండడం వల్ల కర్మ చేసేవాడిని నేను కాదు ప్రకృతి సిద్ధమైన గుణాలు ఈ పని చేస్తున్నాయి ఈ పని చేయడం లోకహితం అనే భావనతో పనిచేస్తుంటాడు దీనివల్ల కర్మఫలమైన పునర్జన్మ అతనికి కలగదు కర్మఫలాన్ని జ్ఞానంతో త్యజిస్తాడు ఆధునికులు దీనిని మరో రకంగా వ్యాఖ్యానిస్తారు కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా అందువల్ల అలా పనిచేయమని శ్రీకృష్ణుడి భావన కాదు అని అర్థం చెబుతారు मा कर्म फलह अनेदा की नैने कर्मफलाने की कणमान भावुनी व्याख्या अं कर्मी अंपिकरकू नी अधिकाराईस उ दाफल पै नी अम अलग नियंत्रण ले, ले कर्म फला इतर पैस्थित दैव अचाली मन चेपि फल ఎన్నో పరిస్థితులపై ఆధారపడి ఉండవచ్చు అవి నీ చేతిలో లేవు ఆశించిన ఫలితం రానప్పుడు దానిని నీ అపజయం కింద భావించవద్దు అనే అర్థంలో వివరిస్తారు కర్మఫలాన్ని త్యాగం చేయడం మన గీతలు చెప్పింది జ్ఞానం కోరుతూ కర్మ చేసేవాడి గురించి జ్ఞానం కోరేవాడికి మనోభావన ఇలా ఉండాలి అని శాస్త్రం చెబుతుంది జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం జీవితంలో అభ్యున్నతి అనే మార్గంలో వాడికి శాస్త్ర విషయాన్ని కొంచెం వక్రీకరించి చెప్పడం సరైనది కాదని నా భావన కర్మకు కర్మయోగానికి ఉన్న తేడా ఈ క్రింది విధంగా గమనించవచ్చు కర్మ ఫలాన్ని ఆశించడం కర్మయోగం ఫలాన్ని ఆశించకపోవడం కర్మ మోక్షం ప్రస్తావన లేదు కర్మయోగం లోకహితం కోసం పనిచేయడం క్రమేణా చిత్తశుద్ధి ద్వారా మోక్షం కర్మ అభ్యుదయం కోసం కర్మయోగం మోక్ష సాధనగా కర్మ ఇక్కడ పాశ్చాత్య దర్శన శాస్త్రాల్లో చెప్పే ఒక విషయం గమనించాలి మనిషికి కర్మఫలం డెస్టినీ ఎప్పుడూ నిర్ధారింపబడినట్లయితే అతనికి కర్మను ఎంపిక చేసుకోవడంలో కూడా అధికారం ఉండదు ఒక యంత్రంలో ప్రోగ్రామ్ అయిన పద్ధతిలాగా వ్యవహరిస్తూ ఉండాలి కర్మను ఎంచుకోవడానికి మనిషికి స్వేచ్ఛ ఉన్నదా లేదా అనే విషయంలో పాశ్చాత్య వేదాంతులు ఫ్రీవిల్ అండ్ డిటర్మినిజం అనే పదాలను వాడతారు వేదాంత శాస్త్రం మనిషికి కర్మను ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛను అంటే ఫ్రీ విల్ను అంగీకరిస్తుంది దాని ఫలితం కర్మ విధానాన్ని బట్టి ఉంటుంది కేవలం స్వార్థం కోసం కర్మను ఆచరిస్తే ఫలితం అతనికి లభిస్తుంది కర్మయోగంగా చేస్తే ఫలితం లభించదు అంటే కర్మఫలానికి హేతు కాడు కనుక కేవల కర్మవాదం అనేది పై శ్లోకాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దౌర్భాగ్యవశాత్తు ప్రచారంలోకి వచ్చిన వాదం ఈ మొత్తం విశ్లేషణలో తేలినదేమంటే మూడు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి జ్ఞానమార్గంలో ఉంటూ కర్మలను సన్యసించి మోక్షం సాధించేవారు రెండు కర్మయోగి ఇది మళ్ళీ రెండు రకాలు ఏ జ్ఞాని నిష్కామ నిష్కామకర్మ చేస్తూ జనక మహారాజుల మోక్షాన్ని పొందేవాడు బి జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ నిష్కామకర్మ చేస్తూ క్రమేణా ముక్తిని సాధించేవాడు మూడు మోక్షం జోరికి పోకుండా కర్మయోగంలోకి పోకుండా కేవలం స్వంత అభ్యున్నతి కోసం పనిచేసేవాడు ఇతడు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు అర్జునుడికి మొదటి రెండు మార్గాలను గురించి చెప్పి నీ స్వభావానికి అనుకూలించేది రెండో మార్గం అని కృష్ణుడు చెప్పడం జరిగింది కర్మయోగాన్ని ఇంకా వివరిస్తూ నలభై ఎనిమిదవ శ్లోకంలో యోగస్థు కర్మాణి అన్నారు అంటే యోగంలో ఉంటూ కర్మలను ఆచరించు కేవలం ఈశ్వరాపణ బుద్ధితో సంగాన్ని విడిచి కర్మలు చేయి ఫలం సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా ఉండు దుఃఖం చెందకు అని అర్థం సమత్వం యోగ ఉచ్యతే అంటే సమబుద్ధితో ఉండడమే యోగం దీనిని సులభం ఆచరించడం కష్టం అందువల్ల దీన్ని గురించే ప్రయత్నంలో ఉండు అంటూ ఈ సమత్వ ఉండేవాడే సుకృతము దుష్కృతము రెండింటినీ వదిలివేస్తాడు యోగ కర్మసుకౌలం కర్మలను ఆచరించడంలో నేర్పరితనం అంటే అదే అని అర్థం నేర్పరితనం అంటే కర్మలు ఆచరిస్తూ కర్మఫలాన్ని తప్పించుకుంటూ ఉండడం కర్తృత్వ భోక్తృత్వ భావన లేకుండా కర్మఫలాన్ని తప్పించుకోవడం బంధహేతు అయిన కర్మను మార్చడం క్రమేణా చిత్తశుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారా కౌశలం అంటే నేర్పరితనం ఈ విధంగా కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది అని మళ్ళీ యాభై ఒకటవ శ్లోకంలో జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చనామయం అంటే జన్మమునే బంధం నుండి ముక్తులై ఎలాంటి కష్టం లేని స్థానాన్ని పొందుతారు అని కూడా చెప్పారు వేద మార్గాలే వ్యసనంగా ఉన్నవాళ్ల గురించి यदास्थास्यति समाधावचला कृद श्लोकं याब्रप्मा श्रुत अनेक साध्याल साधना साध्यमंटे साधल स्वर्गलोक सत्यलोक మొదలైనవి సాధనాలు అంటే దానికి అనుసరించాల్సిన మార్గాలు అంటే క్రతువులు యజ్ఞాలు మొదలైనవి వీటన్నింటి వల్ల మీ మనస్సు విక్షేపం చెంది ఉంటుంది వేదాల్లో కర్మకాండ మొత్తం స్వర్గాది ఫలాలను గురించే తెలుపుతుంది కానీ మోక్షాన్ని గురించి తెలుపదు స్వర్గం మోక్షం తేడా ఇక్కడ మరో విషయం గమనించాలి వేదాంత శాస్త్రం స్వర్గం గురించి చెప్పదు మోక్షం గురించి చెబుతుంది యజ్ఞము దానము ఇంకా పుణ్యకార్యాల వల్ల దొరికేది స్వర్గం ఆత్మవిచారం లభించేది మోక్షం మోక్షం కొత్తగా లభించేది కాదు మనలో ఉన్న పూర్ణత్వాన్నే గ్రహించడం స్వర్గం అంటే పుణ్యకర్మ ఫలితాన్ని అనుభవించే భోగస్థానం నరకానికి వ్యతిరేకమైనది దేవేంద్రుడు రంభ ఊర్వశి మొదలైనవారు మంచి పానీయాలు సుఖాలు ఉన్న స్థలం ఇవి కాక శివలోకం వైకుంఠం మొదలైన స్థలాలు ఇవన్నీ మామూలుగా మతం రిలీజియన్ స్థాయిలో చెప్పుకునే విషయాలు మనం చేసుకున్న పుణ్య పాపాల మూటపై ఆధారపడతాయి పుణ్యం తరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక జన్మలో భూమికి రావడం అలాగే పాపం తరిగిపోయిన తర్వాత ఏదో ఒక జన్మలో భూమికి రావడం జరుగుతుంది మోక్షంలో రంభాదులు ఉండరు కోరిక లేని స్థితి స్వర్గ నరకాల జోరికి పోని కేవల ఆనంద స్థితి ముంచ్ అనే ధాతువుకు వదలివేయడం అని అర్థం మోక్షం అంటే పుణ్యంగాని పాపంగాని అంటని స్థితి అంటే కర్మఫలం కర్మబంధం లేని స్థితి ఈ స్థితి జ్ఞానం ద్వారా సాక్షాత్తుగాను కర్మయోగం ద్వారా కొంత ఆలస్యంగాను లభించేది స్వర్గాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళని ఇదివరకే శ్రీకృష్ణుడు అపహాస్యం చేశాడు కూడా నలభై రెండవ శ్లోకంలో వేదవాదరత అంటే వేదాల్లో చెప్పిన యజ్ఞాల్లో మునిగి తేలుతున్నవారు కామాత్మాన అంటే कोरक स्वभाव का कलवर स्वर्गपरा अ स्वर्गम गुपदीकने अहास्य अला वार्ञनी कर्मयोगगा बुद्धि कुदर अोग प्रसक्ता है అంటూ పై సాధ్యాలు సాధనాల వల్ల మనిషి మనస్సు విక్షేపం కన్ఫ్యూజ్డ్ స్టేట్ చెంది ఉంటుంది దీనిని ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో నేర్పుతావో అప్పుడు నీకు కర్మయోగం కలుగుతుంది దీనివల్ల కర్మయోగం ప్రారంభ దశలో జ్ఞానం ఉండకపోయినా పరిపాక దశలో జ్ఞానం లభించడం వల్ల మోక్షమనే ఫలం లభిస్తుంది అని చెప్పబడింది ఇక్కడితో కర్మయోగం గూర్చి సంక్షిప్త పరిచయం ముగిసింది స్థితప్రజ్ఞుని లక్షణం వేదవాదరతుడు కాకుండా మనస్సును స్థిరంగా ఉంచు మళ్ళీ మళ్ళీ కృష్ణుడు చెప్పడంతో ఇలాంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతని లక్షణాలేమిటి అని అర్జునుడు అడిగాడు ఇదొక ప్రసిద్ధ శ్లోకం स्थित प्रज्ञा सेश्लोक स्थित अंत स्थिर निलचना प्रज्ञ अं आत्म्ञान कलवाड़ स्थित प्रज्ञुड़ అహమస్మి పర బ్రహ్మ ఇది ప్రజ్ఞాయ అంటే నేను బ్రహ్మను అని ఎవరి జ్ఞానం స్థిరంగా ఉంటుందో అతడు స్థితప్రజ్ఞుడు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు స్థితప్రజ్ఞుడు ఆత్మజ్ఞాని బ్రహ్మవేత్త కర్మయోగి ఇవన్నీ పర్యాయ పదాలు అతనిని ఇతరులు ఎలా గుర్తిస్తారు అతని ప్రవర్తన ఎలాగుంటుంది అని కూడా అర్జునుడి ప్రశ్న సమాధానం కొంత చిత్రంగా ఉంటుంది అర్జునుడు స్థితప్రజ్ఞుని లక్షణాలు అడిగితే భగవానుడు ప్రజహాతి కామాన్ ఇత్యాది శ్లోకాలతో సాధనాల గురించి చెప్పాడు లక్షణాలు అడిగితే సాధనాలు ఎందుకు చెప్పారు అంటే వేదాంత శాస్త్రంలో ఏవి సాధనములు అవే లక్షణాలు అని వ్యాఖ్యాతలు వివరించారు బ్రహ్మజ్ఞాని శమం దమం అహింసా కోరికలు లేకుండుట మొదలైన లక్షణాలు కలిగి ఉంటాడు జ్ఞానానికి సాధనాలు కూడా ఇవే నిరంతర అభ్యాసం వల్ల మనిషి స్వభావాన్ని మెల్లగా మార్చుకోవచ్చు అనేదే ఇక్కడ సూత్రం శ్రీకృష్ణుడు చెప్పిన సాధనాలు లేదా లక్షణాలు ఇవి ఒకటి కోరికలను వదిలి ఆత్మ ఎందే ఉండడం ఆత్మన్యేవాత్మనాతుష్ట యాభై ఐదవ శ్లోకం ఇతనినే ఆత్మ రాముడని అంటారు రెండు సుఖ దుఃఖాలలో సమంగా ఉండివాడు సుఖాని కానీ దుఃఖాన్ని కానీ పొందక సాక్షిగా సమదృష్టితో చూచువాడు యాభై ఆరవ శ్లోకం దుఃఖేశ్వనుగ్న మనసు సంతోషం దుఃఖం లేవు గనక ప్రేమ ద్వేషము రెండూ లేనివాడు మూడు కూర్మవృద్ధి అంటే తాబేలు తన అవయవాలన్నీ తనలోనికి ఇముడుచుకున్నట్లు తన ఇంద్రియాలను విషయాల నుండి వెనుకకు మరల్చువాడు యాభై ఎనిమిదవ శ్లోకం ఇలా ఇంద్రియ నిగ్రహంలో ఉన్నవాడికి జ్ఞానం కలగగానే బీజావస్థలో ఉన్న విషయాశక్తి కూడా తొలగిపోతుంది విషయా వినివర్తారే రై తొమ్మిదవ శ్లోకం అంటే నిర్బీజంగా తయారవుతుంది నాలుగు ఇలా ఇంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మ ఎందే మనస్సు ఉంచినవాడు స్థితప్రజ్ఞుడు అరవై శ్లోకం ేంద్రిష్ఠిత ఈ శ్లోకంలో మత్పర అనే పదంలో నేను అనే పదం పరబ్రహ్మను సూచిస్తుంది శ్రీకృష్ణుడిని కాదు ఐదు ఎంతటి విద్వాంసుడైనా ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రియాలు అతన్ని విషయాల వైపు లాగుతుంటాయి ఒకసారి మనసు వాటి వైపు వెళితే వాటి పట్ల ఆసక్తి పుడుతుంది సంఘం వల్ల అవి కావాలనే కోరిక ఆ కోరికకు ఏదైనా అడ్డంక కలిగితే దానిపై క్రోధము ఇలా పరంపరగా కామము క్రోధము వస్తాయి అరవై రెండవ శ్లోకం క్రోధం వల్ల వస్తునం నశిస్తుంది దీనినే మోహం అంటారు సమూహం వల్ల స్మృతి నాశం దానివల్ల మనిషే నశిస్తాడు అరవై మూడవ శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహోత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశా నీ కాబట్టి వస్తువుల నుండి ఇంద్రియాలను నిగ్రహించడమే సాధకుడు చేయాల్సిన పని అదే జ్ఞాని లక్షణం ఆరు ప్రసాద బుద్ధి కలవాడు రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలని ఆత్మవశంలో ఉంచుకుని కర్మలు చేసేవాడు ప్రసాదం పొందుతాడు అరవై నాలుగవ శ్లోకంక్త విషయాత్మా ప్రసాదం ప్రసాదం అంటే ప్రసన్నత స్వాస్థ్యం అని అర్థాలు చెప్పారు స్వస్థ అంటే తనస్వరూపంలో తాను ఉన్నవాడు తనస్వరూపమైన పరబ్రహ్మలో ఉన్నవాడు ఏడు ప్రసాద బుద్ధిలో ఉన్నవాడికి వెంటనే స్థిత సిద్ధిస్తుంది అరవై శ్లోకం ప్రసాదే సర్వదునాం నిరస్యోపజాచేత్యాధి పర్యవతిష్ట ఎనిమిది అందరికీ చీకటిగా ఉన్నది ఇతనికి పగలుగా కనిపిస్తుంది అందరికీ పగలు ఇతనికి చీకటిగా కనిపిస్తుంది ఆత్మజ్ఞానం అందరికీ కలగనది అంటే చీకటిగా ఉండేది అది ఇతనికి స్పష్టంగా తెలుస్తుంది अंदर की कपचे प्रपंच विषयवांछलू इतनी चीकट कज्ञान मार्ल गा क्लोक या निशा सर्व निशाता संयमी यूता ము అజ్ఞానంలో లోకులు మేల్కొని ఉన్నప్పుడు ఇతనికి అది చీకటి దానికి దూరంగా ఉంటాడు తొమ్మిది ఎన్ని నదుల నీరు వచ్చి చేరిన సముద్రం నిశ్చలంగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నట్లు సమస్తమైన కామాలు ఇతనిలో విలీనమవుతాయి అలాంటివాడు స్థిత ప్రజ్ఞుడు శ్లోకం ఆపూర్యమాణమతిష్టం సముద్రమాప ప్రవిశందిద్వత్ తామాయం ప్రవిశంది శాంతిమీ స్థిత ప్రజ్ఞుడు పరిపూర్ణుడు అకామహతుడు బయటి వస్తువుల నుండి ఆనందం కోరని వాడు अहंकार ने भावना कर्तृत्व भावना लेने वाणुन वदली उड़ शांतिता पै चीन गुणा उन्नवाड़े स्थित प्रज्ञुड़ अतनी स्थित्रेडव श्लोक स्थिति ృతి బ్రహ్మయందు నిలిచి ఉండే స్థితి అట్టివారికే మోక్షం అంటే సకల దుఃఖాల నుండి విముక్తి జన్మబంధం నుండి విముక్తి ఈ స్థితిలో మోహానికి తావు లేదు ఒకదాన్ని మరొక విధంగా చూడడం మోహం దీనియందు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు ండవ శ్లోకం వానం అంటే గమనం నిర్వాణం అంటే చలన రహిత స్థితి ఇది ఏ జీవన్ముక్త స్థితి అన్నిటికన్నా ఉత్కృష్ట స్థితి ఇలాగ భగవద్గీతలో అతి ముఖ్యంగా ప్రతిపాదింపబడే జ్ఞానయోగం కర్మయోగాల గురించి సంక్షిప్తంగా ఈ అధ్యాయంలో చెప్పబడింది